ప్రార్థన చేసుకుందాం మహాగనుడ పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా కృపా సత్య సంపూర్ణమైన ఏసయ్య సర్వశక్తి నా తండ్రి మహిమలో నివసించిన ఏసయ్య నీకు వందనాలు వందనాలు స్తు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ రాత్రి కాల సమయం అందున తండ్రి ప్రతి ఒక్క బిడ్డలు మీరు ఈ రీతిగా నడిపిస్తున్నందుకు ప్రభ నీకు వాక్యం వినుటకు వేగరపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం రానయున్న అందరిని బట్టి ప్రభ ప్రతి ఒక్కరిని మీరు అతన్ని దీవించి నడిపించండి ప్రభ సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డ పట్ల ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఆయన లేక వాక్య లోతులో మేము నడుస్తున్నాం కానీ అతన్ని మాతో మీరు ఉండండి నా తండ్రి మాకు తోడుగా ఉండండి మమ్మల్ని నడిపించి మనం ప్రార్థిస్తున్నాం నా విమోచకుడవు నా రక్షకుడవు సజీవుడుమైన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ నా ఏసిన తండ్రి ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ నామ ఘనత కొరకున్న తండ్రి ప్రతి ఒక్క బిడ్డని ప్రభ అతను మీ పాద సన్నిధిలకు చేర్పించండి ప్రతి ఒక్కరూ కూడా వాక్యం వినుటకు సిద్ధమైన మనస్సు కలిగి ప్రభ సంపూర్ణమైన సమర్పణతో ప్రభ నీ పాద సన్నిధిలో కూర్చున్నటకు సహాయం చేయండి అతని రాని బిడ్డలందరినీ నీకు వంద నాలుగు ఆటంకపాల్సిన అంతకారం మంత్ర చీకటి శక్తులు ద్రాత్మ సమూహాలు ఏసు శక్తి కలినామంలో లయమౌన్ గాక ప్రభ నతని నా ప్రభవు ప్రభ మాతో మాట్లాడండి మమ్మల్ని దర్శించండి నీకు వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభను అతని విత్తనైన బట్టి ప్రభా బిడ్డం మీకు శిలవ చాట్ని మరుగుపరచుకొని ప్రభ మీరు మాతో మాట్లాడండి ప్రభ మీరు మాట్లాడితే మా హృదయాలు తెరవబడతాయి మీరు మాట్లాడితే మా కనులు తెరవబడతాయి మీరు మాట్లాడితే మా హృదయం కదిలించబడతాది మా జీవితాలు మారుతాయినాయన సహాయం చేయండి ఇంత మటుకు మీరు మమ్మల్ని మీకు కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రభా సంవత్సరం వరకు ప్రభ మమ్మల్ని ఎంతో గొప్పగా నడిపిస్తున్న దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం అతను ఇంతవరకు మా పట్ల మీరు చేసిన ప్రతి మేలు కొరకై నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ఆయన ఈ సాయంత్ర కాల సమయంలో ప్రతి ఒక్కరి దీవించండి దర్శించమని ఏ శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె థ్యాంక్ సిస్టర్ ప్రెజ్లర్ సిస్టర్ మాధురి సిస్టర్ మీరు పాట పాడండి సిస్టర్ ఓకే సిస్టర్ ప్రెజలర్ సిస్టర్ అందరికీ నాస్తు తుల పైన నివసించువాడా నాంత రంగి కూడా ఏసయ్యా నాస్తు నివసించువాడా నాంత రంగి కూడా నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయ మే జయే ఎల్ల వేల జయమే నీవు నా పాక్షమై యున్నావు గనుకే జయ మే జయే ఎల్ల నా స్తులపైనా నివసించువాడా నాంత రంగి కూడా నన్ను నిర్మించిన రీతి తల చగా ఎంతో ఆశ్చర్యమే అవి నా ఊహకి వింతైనది నన్ను నిర్మించిన రీతి తల ఎంతో ఆశ్చర్యమే అది నా ఊహకి వింతైనది ఎరుపెక్కిన శత్రువల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు ఎరుపెక్కిన శత్రువల చూపు నుండి తప్పించి ఎనలేని ప్రేమను నాపై కురిపించావు నా స్థుతుల పైన నివసించువాడా ంగి కూడా వయసయో నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్లవేల జయమే నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే ఎల్ల జయమే ద్రాక్షల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన ఫలములియనా ద్రాక్షవల్లి అయిన నీలోనే బహుగా వేరు పారగా నీతో మధురమైన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 అవి నాకెంతో ప్రియమైనవి నీతో యాత్ర చేయు మార్గములు ఎంతో రమ్యమైనవి అవి నాకెంతో ప్రియమైనవి నీ మహిమను కొనియాడు పరిశోధనతో నిలచి పదితంతల సితారతో నిన్నే కీర్తించేదా నీ మహిమను కొనియాడు పరిశుద్ధులతో నిలచి పదితంతుల తితారతో నిన్నే కీర్తించేదా నా స్థుతుల పైన నివసించువాడా నాంత రంగి కూడా ఏ సయా నీవు నా పాక్షమై ఉన్నావు గనుకే జయమే జయమే నా థ్యాంక్ యూ సిస్టర్ అందరికి ప్రైజ్లా సిస్టర్ మన మధ్యలో ఉన్న పర్శుధరా బ్రదర్ వాక్యంలోకి నడిపిస్తారు బ్రదర్ ప్రైజ్లా బ్రదర్ సిస్టర్ అందరికీ ప్రైజ్లా మన ప్రభైన ఏసు క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో చేరవచ్చిన మీ అందరికీ నా వదనాలు శుభములు తెలియజేస్తున్నాను మనం వాక్యంలోనికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాము పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమ కనికం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామానికి ఇస్తుతలు స్తోత్రములు చెల్లిస్తూ తండ్రి నాయన ఇంతవరకు నువ్వు ప్రభావ నీ కృపతో మమ్మల్ని కూడా కాచి కాపాడుతూ వచ్చినందుకై వందనాలు తండ్రి నేను ఏకితలు అయినటువంటి వారం ప్రభు మిమ్మల్ని సజీవులుగా ఉంచి నా ప్రభు సన్నిధిలో చేరి మిమ్మల్ని స్థుతించటకు అయినా నీ స్వరం వినుటకు నా ప్రభావానికి మొరపెట్టుకునడానికి నీ సన్నిధిని ప్రభావం మేము కనపడడానికి నీ సన్నిధిలో ఉండే సంతోషాన్ని ఆనందాన్ని ప్రభావం మేము అనుభవించడానికి మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాం తండ్రి ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు మీ నామ్మను అక్కడ మీరుండే దేవుడు తండ్రి మా మధ్యలో మీరు ఉన్నారు ప్రభా మేము సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాం ఇందుకు తండ్రి ఇంతవరకునైనా పాటల ద్వారా మిమ్మల్ని మహింపరుస్తూ వచ్చినాం ప్రభావ ఈ సమయంలో తండ్రి నీ వాక్యాన్ని మేము ధ్యానించబోతుండగా మాకు సహాయపడము కనికరించము నా తండ్రి నీ వాక్యమే వెలుగునైనా నీ వాక్యమే మీరై ఉన్నారు ప్రభా కాబట్టి తండ్రి మా అందరితో మీరు మాట్లాడము మా జీవితాల్ని సరిచేయము బలపరచము ఆదరించము తండ్రి మీకు ప్రీతికరమైన జీవితాన్ని జీవించినట్లుగా తండ్రి మీ ఆజ్ఞలు మాకునైనా వెల్లడి చేయమని ప్రార్థిస్తూ ఉన్నా కానీ ఈ సమయంలో ప్రభా వాక్యం చెప్పనైనా నన్ను మిరి జ్ఞాపకం చేసుకోనండి మిసిలో శిలో చట్ను మరుగుపరచండి మీ ఆత్మతో నింపండి నా నోటిని మీ బురగా వాడుకొని మీరే మాట్లాడి మీరే మహిం పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి నా సమస్త ప్రవర్తన అంతటి ఏంది నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాను నా స్వబుద్ధిని నా సొంత తలంపులు నా సొంత ఆలోచన నా సొంత జ్ఞానాన్ని ప్రభా తొలగించండి మీరే నాయన నాతో నాలో ఉండినైనా మా నాతో మా అందరితోనూ మీరు మాట్లాడమని మీరే మహిం పొందమని ముందున్న సమయం అంతటినీ ప్రభా మాకు మేలుకరంగా దీవినకరంగా ఆశీర్వాదకరంగా చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి పెడుకుంటున్నా అంత్రి ఆమెన్ ఈరోజు మనము వరంజలకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం ధ్యానించుకుంటాము అప్పుస్లాంటి పౌరు భక్తుడు కొరంతి సంఘానికి రాశాడు ఈ మొదటి పత్రికని ఆరో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచనాలు మనం చదువుకుంటాం ఇక్కడ చెప్పబడుతున్న మాటలు ఏంటివి అని అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి ఆయన కొరందీ సంఘంతో మాటలు రాస్తూ ఉన్నాడు కొరందీ సంఘము అనంటే ఆ రోజు వాళ్ళు ఉన్నారు ఈరోజు మనమున్నాం ఈ మాట ప్రతీది కూడా ఇందులో ప్రతి అక్షరము ప్రతి పదం కూడా మనకు కూడా వర్తిస్తుంది ఎందుకనంటే సంఘానికి రాస్తున్నాడు ఆయన సంఘము అంటే ఎవరు దేవుని బిడ్డలు ఎవరైతే యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని ఆయన రక్తముతో వారి యొక్క పాపాలని కడుక్కొని ఆయన యొక్క శరీరంలో చేర్చబడ్డారో వారే సంఘం వారిని ఉద్దేశిస్తూ దేవుని యొక్క బిడ్డలను ఉద్దేశిస్తూ యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారిని ఉద్దేశిస్తూ పౌలు భక్తుడు మాటలు రాస్తున్నాడు ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది ఈ దేహము దేవుని వలన మనకు అనుగ్రహించబడింది ఇది పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది అంటే మన దేహమే దేవుని ఆలయం అనే విషయాన్ని అక్కడ చెప్తున్నాడు మీరు మీ సొత్తు విలువ పెట్టి కొనబడినవారు విలువ పెట్టి కొనబడినవారు అంటే ఎంత విలువ మనం కొనబడ్డాం ఎంత విలువ అనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రాణం యేసు ప్రభు లోకానికి వచ్చింది తన ప్రాణాన్ని క్రయదనంగా చెల్లించి మనలను విమోచించడానికి ఆయన మనలను మన పాపముల నుంచి విడిపించడానికి మన బంధకాల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనల్ని చేసుకోవడానికి ఆయన చెల్లించిన వెల ఎంత అంటే తన యొక్క ప్రాణము ఏసుప్రభు యొక్క ప్రాణం అయన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించాడు అంటే చూడండి ఆయన ప్రాణానికి ఏదైనా సాటి అవుతుందా ఈ లోకంలో ఏది కూడా సాటి కానే కాదు ఈ లోకంలో ఈ లోకంలో ఉన్న బంగారం అంతా కానీ లోకంలో ఉన్న విలువైన వస్తువులన్నీ కానీ సూర్య చంద్రులు నక్షత్రాలు ఎన్ని కోట్ల విశ్వాలైనా కానీ తీసుకొచ్చి యేసు ప్రాణానికి సమానం చేద్దాము అనంటే ఏది కూడా సాటి రాదు మనకు అర్థం కావాలనంటే చూడండి ఈ యొక్క తక్కిడ తీసుకొని ఒక పల్లెం రెండు పల్లెలు ఉంటాయి కదా ఈ వెయింగ్ మిషన్ లో ఆ అందులో తక్కిడలో ఒక పల్లెంలో ఏమో ఏసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రాణాన్ని పెట్టి ఇంకొకటి పల్లెంలో ఈ సృష్టి మొత్తాన్ని తీసుకొచ్చినా కూడా పల్లెలు కదలవు ఎందుకనంటే ఆయన ప్రాణం అంత విలువైనది ఈ సృష్టి విలువైనది ఈ సృష్టిలో ఉన్న బంగారం విలువైనది ఈ సృష్టిలో ఉన్న సమస్తము కూడా విలువైనది ఆయన ప్రాణం ఎందుకనంటే వాటిని ఆయనే కలుగజేస్తాడు అటువంటివి కొన్ని లక్షలు కోట్లు ఎన్నైనా సరే ఆయన కలుగ చేయగలడు ఆయనకు అంత సామర్థ్యం ఉంది ఆయన అంత అధికారం కలిగిన వాడు అంత శక్తి కలిగిన వాడు దేవుడు ఆయన కాబట్టి అంత విలువ ఆయన మన కొరకు పెట్టాడు అంత విలువను యేసు మనకు చెల్లించాడు తన ప్రాణాన్ని క్రైదన్నంగా చెల్లిస్తూ వచ్చాడు అదే చెప్తున్నాడు విలువ పెట్టి కొనబడిన వారు అంటే మనం అర్థం చేసుకోవాలి యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రైధానంగా చెల్లించాడు విలువ పెట్టాడు ఈరోజు నీవు నేను కూడా ఎంత విలువైన వారమో మనం అర్థం చేసుకోవాలి మనము ఈ లోకం చూస్తుంది అనంటే మనం పనికి వాళ్ళలాగానో లేకపోతే విలువ వాళ్ళలాగానో లెక్క వాళ్ళలాగానో ఈ లోకం చూస్తూ ఉంటది కానీ మనం గ్రహించాలా ఎప్పుడైతే ఏసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన రక్తంతో మనల్ని కడుక్కున్నామో శుద్ధి చేసుకున్నామో ఈ లోకంలో కన్నా ఈ సృష్టిలో కన్నా బహు విలువైనటువంటి వారం మనం ఏసు ప్రభుని అంగీకరించిన వారము ఏసు ప్రభు దగ్గరకు వచ్చిన వారము ఆయనను వెంబడిస్తున్న వారము ఈ సృష్టిలో ఉన్న అన్నిటికన్నా కూడా విలువైనటువంటి వారం ఎంత బంగారం తీసుకొచ్చినా మనకు సాటి రాదు ఎంత ఈ సృష్టి మొత్తాన్ని తీసుకొచ్చి మనకు తల అది సాటి రాదు అంత విలువైన వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తూ ఈ లోకం కన్నా కూడా ఈ సృష్టి అంతటి కన్నా కూడా ఎంతో విలువైన వారం మనం అంత గొప్ప విలువను యేసు ప్రభు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు ఎందుకు ఆయన అంత గొప్ప విలువ అనుగ్రహించాడు ఎందుకు ఆయన అంత విలువను మనకి ఇచ్చాడు అంత విలువ మనకి ఎలా వచ్చింది కేవలం ఆయన ప్రాణానికి రైదనంగా చెల్లించడం ద్వారానే ఎందుకు ఆయన తన ప్రాణానికి రైదనంగా చెల్లించాడు ఎందుకు ఆయన అంతగా తను తాను సమర్పించుకోవాల్సి వచ్చింది ఎందుకు అనంటే మనల్ని కలుగు చేసిన వాడు ఆయననే మనల్ని ఆయన స్వరూపంలో చేసుకున్నవాడు ఆయననే మనల్ని ఎంతో ప్రేమ ప్రేమించిన ఏసు ఏ మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు ఆయనే కాబట్టి అదే కీర్తనల గ్రంథం నూట అధ్యాయం పదమూడవ వచనంలో మనం చూస్తాం కీర్తనల గ్రంథం నూట అధ్యాయము పదమూడవ వచనంలో నా అంతరింద్రియములను నా అంతరింద్రియములను నీవే కలుగు నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు అంటే మొదటిగా అవ్వ ఆదములను దేవుడు ఆయన మట్టిల కూర్చొని చెక్కాడు మరి నిన్ను నన్ను మనలందరినీ లోకంలో ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు ఆ రోజు మట్టిలో నిర్మించాడు ఈ రోజు తల్లి గర్భంలో నిర్మిస్తున్నాడు మన అంతరింద్రిలను ఆ రోజు అవ్వ ఆదములు ఎలాగైతే అవ్వను ఆదములు ఎలాగైతే దేవుడు చేశాడో అలాగుననే ప్రతి అవయవాన్ని మనలో ఉన్నటువంటి ప్రతి అనువు అణువుని ఆయనే కలుగు చేస్తున్నాడు ఆయనే నిర్మిస్తున్నాడు ఎలాగానంటే తన స్వరూపములో తన పోలికలో దేవుడు చేస్తూ వస్తున్నాడు దేవుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన చుట్టూ కోటాను కోట్ల దేవదతులు ఆయన ఎంతో గొప్పవాడు మరి ఆయనకి మనల్ని చేసేంత సమయం ఉంది ఆయనకి మనల్ని చేయడానికి ఆయనకి సమయం ఉంది మనని రూపించడానికి ఆయన సమయం ఉంది అటు రాయిబడిన మాట నిర్మించిన వాడు అర్థం ఏంటిది నిర్మించాడు కట్టాడు ప్రతి ఒక్కరిని ఆయన చేసుకుంటూ వస్తున్నాడు ప్రతి ఒక్కరిని చేసుకుంటూ వస్తున్నాడు అంటే చూడండి దేవుడు ఎంత సమయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఎంత సమయాన్ని మనకు కేటాయిస్తున్నాడు ఎంతగా మనల్ని కావాలనుకుంటున్నాడు దేవుడు అంటే ఆయన ఇంటెన్షన్ ఏంటిది అనంటే మనతో ఉండడం ఆయనకి ఇష్టం మనతో సహవాసం చేయడం ఆయనకిష్టం అదే అన్నాడు మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో నున్న పరిశుద్ధాత్మక ఆలయం ఉన్నదని మీరు ఎరుగరా దాని అర్థం ఏంటిదంటే ప్రభుకి మనతో ఉండడం ఇష్టం ప్రభుకి మనతో సహవాసం చేయడం ఇష్టం మనం అంటేనే ప్రభుకి ఎంతో ఇష్టం ప్రభు మనల్ని ఎంతగానో కోరుకునేవాడు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కూడా వెనుకాడనటువంటి వాడు అంతగా వెలపెట్టి మన కొరకు ఆయన చనిపోతూ వచ్చాడు అంత వెలపెట్టి మనల్ని కొంటూ వచ్చాడు ప్రభు మనతో సహవాసాన్ని కోరుకుంటున్నాడు ప్రభు ఎంతగాయన మనల్ని హెచ్చించాడు అనంటే కీర్తనల గ్రంథం ఎనిమిది అధ్యాయం నాలుగో వచనంలో అక్కడ రాయిబడుతుంది కీర్తనల గ్రంథం ఎనిమిది అధ్యాయం నాలుగో వచనంలో నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు ఏ పాటివాడని చెప్పండి మనం మన బ్రతుకెంత మన ఆయుష్ ఎంత మన శక్తి ఎంత మన సామర్థ్యం ఎంత మన జ్ఞానం ఎంత మన బలం ఎంత చెప్పండి చిన్న పురుగు లోకంలోనికి వస్తే తట్టుకోలేకపోయినాం మనం చిన్న పురుగు కంటికి కనిపించని పురుగు చూడండి అది లోకంలోనికి వస్తే ప్రపంచం అంతా దాని చుట్టూ అది మన బతుకు కొంత సూర్యుడు కనుక వేడి కొంచెం పెరిగితే తట్టుకోలేం మనం వర్షం కనుక కొంచెం పడాల్సిన ఇంకొంచెం ఎక్కువ పడితే తట్టుకోలేం మనం గాలి కొట్టేది ఇంకొంచెం ఎక్కువ కొడితే తట్టుకోలేం మనం నిలబడలేం మనం ఏపాటి వరం మనం మన బలం ఏపాటిది మన శక్తి ఏ పాటిది మన జ్ఞానం ఏ పాటిది ఏముంది మన దగ్గర అదే చెప్తున్నాడు నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు ఎలాంటి వారం చెప్పండి ఎలాంటి వారం మనం ఎంతసేపు ఉంటుంది మన ప్రాణం క్షణాల్లో మాయమైపోతుంది అప్పటిదాకా బాగానే ఉంటాం క్షణంలో జీవోత్సవాలుగా మారిపోతాం అది ఎంతో దారుణంగా ఉంటుంది మన పరిస్థితి కానీ అంటున్నాడు వాడిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు ఎలాంటి వాడు వాడు నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు నువ్వు నరపుత్రుని దర్శించటకు వాడు ఏ పాటి వాడు అంటే ఆయన సమయం తీసుకొని మనల్ని నిర్మిస్తున్నాడు ఆయన సమయం తీసుకొని మనల్ని ఆయన ఏం చేస్తున్నాడు దర్శిస్తున్నాడు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు తర్వాత చెప్తున్నాడు చూడండి దేవుని కంటే వానిని కొంచెము తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు ఏం చేసాడంట కొంచెం తక్కువగా చేసుకున్నాడు మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు చూడండి ఎంత ప్రాముఖ్యత ఎంత ఆధిక్యత దేవుని దగ్గర మనిషికి నీ చేతి మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ఎవరి చేతి మీద దేవుని చేతి మీద వానికి అధికారం మనుషులకి అధికారం ఇచ్చాడు దేవుడు ఈ సృష్టి మొత్తాన్ని పరిపాలిస్తుంది మనిషే ఈ లోకం ఈ భూమి మొత్తాన్ని పరిపాలిస్తుంది మనిషే ఈ భూమిలో ఉన్న సకలము దేవునివి ఈ లో భూమిలో ఉన్న సమస్తము దేవుడు కలుగ చేశాడు సమస్తాన్ని దేవుడు ఈ లోకంలో పెట్టాడు మనుషులు ఏం చేస్తున్నారు దాన్ని వాడుకుంటున్నారు వాళ్ళు ఏ కొత్తది కనిపెట్టినా వాళ్ళు ఏది కనిపెట్టినా ఉన్న వాటి చేస్తున్నారు తప్ప కొత్తగా సృష్టిస్తుందంటూ ఏమీ లేదు కొత్తగా వాళ్ళు తీసుకొచ్చిన పదార్థం ఏమీ లేదు ఉన్న వాటినే ఎత్తుక్కుంటున్నారు దాంట్లో ఉన్న మేలును పొందుకుంటున్నారు ఈ భూమిలో ఉన్న ఖనిజాలు కావచ్చు బంగారం కావచ్చు వజ్రాలు కావచ్చు భూమి కావచ్చు నీరు కావచ్చు సమస్తాన్ని ఒక్క మనిషే తనకు వాడుకుంటున్నాడు సమస్తము మనిషికి అధికారం ఇచ్చాడు దేవుడు గొర్రెలన్నింటినీ ఎడ్లన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉన్నావు ఎక్కడ పెట్టాడంట ఆయన చేతి మీద అధికారం ఇచ్చాడు ఈ లోకంలో కనిపించే ప్రతీది ఎక్కడ పెట్టాడు మన పాదముల కింద పెట్టాడు అంటే మనల్ని తలగా పెట్టాడు మనల్ని ఉన్నత స్థితిలో పెట్టాడు మనల్నే హెచ్చించాడు దేవుడు మనల్నే కోరుకున్నాడు దేవుడు మనతో సహవాసం చేయడం ఆయనకిష్టం ఎందుకు ఆయన అంతగా హెచ్చించాడు అనంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన సర్వశక్తుడైన దేవుడు ఆయనకి ఏది కొదవలేదు ధనం కొదవలేదు అధికారానికి కొదవలేదు శక్తికి కొదవలేదు ఏది అని కూడా కొదవలేదు మరి ఆయన పిల్లలమైన మనము ఎందులో కొదువుగా ఉండాలి ఎందుకు కొదువుగా ఉండాలి ఎందుకు కొదువుగా ఉండాలి ఉండకూడదు ఆయన ఊహించలేం ఆయన శక్తిని మనం ఊహించలేం ఆయన ప్రభావాన్ని మనం ఊహించలేం ఆయన స్వరూపాన్ని ఊహించుకోవాలన్నా కూడా మన ఊహలకు అందడా దేవుడు ఆయన ఆకాశం మహాకాశంలో పట్టజాలని దేవుడు మన ఊహలకు ఎలా అందుతాడా దేవుడు అందడు కాబట్టే చెప్తున్నాడు అంతగా మనిషిని హెచ్చించాడు అంతగా మనిషిని దేవుడు హెచ్చించాడు అంతగా దేవుడు అంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు అదే చెప్తున్నాడు నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంట వాడు ఏ పాటి వాడు మన దగ్గర ఏమీ లేదు మనం ఏ పాటి వాళ్ళం కానీ దేవుడు మనకు అంత ప్రాముఖ్యతను ఇచ్చాడు అంత ఆధిక్యతను ఇచ్చాడు అంతగా మనల్ని కోరుకున్నాడు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు మనతో సహవాసం చేయడం బహు ఇష్టం ఈ సృష్టి అంతట్లో దేవుడు సహవాసం చేయాలని ఇష్టపడేది మనతోనే అదే మతైస్ వార్త ఆరోగ్య మిరగార వచనంలో చెప్తున్న మాట మతైసు వార్త ఆరోగ్య మిరగ ఆరవచనంలో ఆకాశ పక్షుల్ని చూడండి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకునవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కార ఎవరమంటాం మనం బహు శ్రేష్టమైనటువంటి వారం మనిషి ఎటువంటి వాడు బహుశ్రేష్టమైనటువంటి వాడు ఈ సృష్టి అంతటికన్నా కూడా ఈ భూమి కూడా సమస్తం కూడా మనిషి బహుశ్రేష్టమైనటువంటి వాడు అంత విలువ ప్రభు మనకి అంత గొప్ప ఆధిక్యత ప్రభు మనకిచ్చాడు ఆ విలువ ఈ లోకంలో ఎవరు ఇవ్వరు ప్రభు మనకిచ్చే విలువ ప్రభు మన కొరకు చేసే ప్రణాళికలు ప్రభు మన పక్షంగా కలిగిన తలంపులు ఆయన మనకి ఇచ్చేటువంటి సమయము ఈ లోకంలో మనకు ఎవరు ఇవ్వరు మనకి ఇస్తున్నట్టే కనబడతారు కానీ ఎవరు ఇవ్వరు మన పక్షంగా ఉన్నటువంటి ప్రణాళికలు మన పక్షంగా దేవుడు కలిగినటువంటి తలంపులు ఈ లోకంలో ఎవరికి ఉండవు మన తల్లిదండ్రులకు ఉండవు మన మిత్రులకి ఉండవు ఎవరికీ ఉండవు ఆ దేవుడికి మన పక్షాలు ఉన్న ప్రణాళికలు ఎవరికీ ఉండవు ఏసు ప్రభు మనల్ని చూసినంత ప్రేమగా ఏసు ప్రభు మనల్ని కావాలనుకున్నంత రీతిగా ఏసు ప్రభు మనతో సహవాసం చేయాలనుకున్నంత రీతిగా ఈ లోకంలో ఎవరు చేయరు ఈ లోకం ఏం చేస్తుంది అనంటే మనుషుల్ని వాళ్ళలో ఉన్నటువంటి కెపబిలిటీస్ని బట్టి వాళ్ళలో ఉన్నటువంటి వాటిని బట్టి ఇష్టపడుతుంది చూడండి ఒక మనిషి ఆఫీసులో ఎంతవరకు ఉంటాడు అతని అవసరత ఉన్నంత వరకే ఉంటాడు అతడి జ్ఞానము అతడి బాగున్నంత వరకే ఉంటాడు అతను వర్క్ సరిగా చేయకపోని అతడి కొన్ని పరిస్థితులు రాని ఇమ్మీడియట్గా ఆఫీసులో నుంచి లేపేస్తారు తీసేస్తారు ఒక్కసారి మన జ్ఞానాన్ని పక్కన పెట్టి మన బలాన్ని పక్కన పెట్టి మన ఆస్తి పక్కన పెట్టి మనల్ని మనల్నిగా గౌరవించమని ఎవరి దగ్గర గౌరవించే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు ఈ లోకంలో గౌరవించే వాళ్ళు ఒకరుండరు మనం మన మెదడులో ఉన్న దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని పక్కకు పడేస్తే మన ఒంట్లో ఉన్న శక్తిని పక్కకు పడేస్తే మనకు దేవుడి ఇచ్చిన ఆస్తిపాస్తులు మన స్థితిగతులన్నీ పక్కన పడేస్తే మనల్ని ఒంటరిగా నిలబెట్టి గౌరవించమంటే ఎవరూ మన దగ్గరికి రారు ఎవరూ మన దగ్గరికి రారు ఈరోజు మన చుట్టూ ఉన్న వాళ్ళు కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు కానీ మన దగ్గర వాళ్ళు కానీ మన అవసరత ఉంది కాబట్టే మనతో ఉంటున్నారు మన అవసరత ఉంది కాబట్టే మనతో తిరుగుతున్నారు మన అవసరత ఉంది కాబట్టే మనలో గొప్పతనం ఏదో దేవుడు పెట్టాడు కాబట్టే మనల్ని గనంగా ఎంచుతున్నారు అవి పక్కకు పెట్టి తీసిన రోజున అవి పక్కకు పడేసిన రోజున ఎవరు మనల్ని చూడరు అది లోకం అదే లోకం ఎంత దారుణంగా చూస్తుందనంటే తప్పిపోయిన కుమారుడి కథ మనకు తెలుసు తప్పిపోయిన కుమారుడి కథ లూకాసర్త పదిహేను అధ్యాయంలో ఉంటుంది కథ యేసు చెప్పాడు ఆ ఉపమానం మనకు తెలుసు అయన అక్కడ ఏం చెప్పాడు చిన్న కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు వాడు ఏం చేశాడు నా ఆస్తి ఉమని అడిగాడు తీసుకున్నాడు వెళ్ళిపోయాడు మంచిగా జల్సాలు చేశాడు వాడు చిన్నప్పటి నుంచి కూడా కష్టపడిన వ్యక్తి కాదు వాడు చిన్నప్పటి నుంచి కూడా ప్రయాసపడిన వ్యక్తి కాదు వాడికి జ్ఞానము లేదు వాడికి తెలివి లేదు వాడికి కష్టపడే తత్వము లేదు ఏమీ లేదు తండ్రి దగ్గర అప్పనంగా సొమ్ము ఏం చేశాడు తీసుకెళ్ళిపోయాడు వేరే దేశానికి వెళ్ళిపోయాడు మంచిగా ఎంజాయ్ చేశాడు వాడి దగ్గర డబ్బున్నంత కాలం వాడి దగ్గర డబ్బున్నంత కాలం మనుషులు ఉన్నారు వాడి దగ్గర డబ్బులు ఉన్నంత కాలం ఆడవాళ్ళు ఉన్నారు స్నేహితులు ఉన్నారు అన్నీ ఉన్నాయి ఆహారం ఉంది అన్నీ ఉన్నాయి ఎప్పుడైతే వాడి దగ్గర ఆహారం లేదో వాడి దగ్గర డబ్బులు అయిపోయినాయో ఆ దేశానికి కరువు వాడి అసలు స్థితి బయటపడింది ఎక్కడికి వెళ్ళి చేస్తాడు కష్టం వచ్చి తెలివి లేనోడు జ్ఞానం లేనోడు కష్టపడే తత్వం లేనోడు ఎప్పుడు కూడా ప్రణాళికలు వేసినోడు కాదు పనికిమాని వాళ్ళలాగా ఉండిపోయినాడు చూడండి పందులు గాయడానికి వెళ్ళాడు బాగా ఆకలేసి పందులు తినాలనుకుంటున్న పొట్టును తినాలని ఆశపడ్డాడు అక్కడ మాట చదువుతాం మనము బ్లూకాస్ వార్త పదిహేనో అధ్యాయంలో పదహారవ వచ పదిహేను పదహారు వచనాలలో వెళ్లి ఆ దేశస్థుల్లో ఒకరిని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపెను వాడు పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిను గాని ఎవడును వానికి ఏమియో ఇయ్యలేదు ఏం చెప్తున్నాడు అక్కడ వాడు పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు పందులు తినే పొట్టుతో కడుపు నింపుకోవాలని ఆశపడ్డాడు కానీ రాయబడిన మాట ఏంటిది అనంటే ఎవడును వానికి ఏమియూ ఇయ్యలేదు ఎవడు ఇవ్వలేదు అంటే దాని అర్థం ఏంటిది పందులు తినే పొట్టు అక్కడ ఉందని దాని అర్థం ఆ పందులు తినే పొట్టు కూడా లేదని కాదు దాని అర్థం పందులు తినే పొట్టుంది అన్నీ ఉన్నాయి కానీ ఎవడు కూడా ఆ పొట్టు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదు చెప్పండి అతనికి ఎందుకనంటే పంది బ్రతుకు కన్నా వీడి బ్రతుకు బహు నీచం పంది జీవితమే విలువైపోయింది ఆ పొట్టు వీడిగా పెడితే పందులు చేస్తాయేమో వీడు చేస్తాడన్న బాధ ఎవరికి లేదు వీడు చచ్చిపోతాడన్న బాధ ఎవరికి లేదు ఇతను చచ్చిపోతారన్నా బాధ లేదు కానీ పందులు చచ్చిపోతేమన్నా బాధ ఉంది అయ్యో ఈ పొట్టు వీడికి పెడితే ఇంకా రేపు కరువు ఉంటే నా పందులకు పెట్టుకోవడానికి పొరుగు పందులు చచ్చి పందులే బతకాలి వీడు చచ్చిపోయినా పర్వాలేదు మనుషులు అక్కడ జరుగుతుంది అదే పంది జీవితం కన్నా వీడి జీవితం బహు విహీనం వీడి జీవితం కన్నా పంది జీవితమే బహు గొప్పదైపోయింది ఈ లోకం అంతే ఈ లోకంలో మనుషులు అంతే మన దగ్గర ఏమీ లేకపోతే మన జ్ఞానం లేకపోతే మన శక్తి లేకపోతే పంది కంటే నీచంగా చూస్తారు కుక్క కంటే కూడా నీచంగా చూస్తారు ఇది లోకం ఈ లోకంలో ఉన్న ఇప్పుడు జరుగుతున్నవన్నీ ఇవే కానీ యేసు ఇవేమీ అవసరం లేదు మన జ్ఞానంతో పని లేదు మన శక్తితోనికి పని లేదు మన బలంతో పని లేదు మన ఆస్తి తానికి పని లేదు అవసరం లేదు ఆయనకి కావాల్సింది మనం ఆయనకి కావాల్సింది మనం లోకంలో మనం చూడట్లేదా మనుషులు నేను ఆఫీసులకు వెళ్ళేటప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉంటాను రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఆ కారుల దగ్గర అడుక్కుంటూ ఉంటారు వాళ్ళ ఆశ ఏంటిది బండి మీద నేను ఉంటాను కారుల మీద వేరే వ్యక్తులు ఉంటారు వాళ్ళ ఆశ ఏంటిది కారుల దగ్గర పోతరాళ్ళు ఎందుకు వాళ్ళైతే నేను ఇస్తారు బండి మీద ఉన్నాడు ఏమి ఇస్తాడు అని వాడి కారులో కుక్కు ఉంటుంది వాడి కారులో పిల్లులు ఉంటాయి బయట ఉన్న వ్యక్తి పది రూపాయలు ఐదు రూపాయలు రూపాయి కోసమో కిటికీ దడతా ఉంటది లెక్క కూడా చేయడు అంటే ఎవరు విలువైన వాళ్ళు చెప్పండి కుక్క విలువైన మనిషి విలువైనడా అటువంటి లోకం ఉంది హీనంగా చూస్తున్నారు మనుషుల్ని జంతువుల హీనంగా మారిపోయినారు మనుషులు అలా ఉంది లోకం అటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇంకా మన జీవితాల్లోకి ఇంకా తొంగి చూసుకుంటే ఇంకా బహు భయంకరమైన జీవితాలు మనవి మనం ఎంత భయంకరమైన జీవితాలంటే ఒక్కొక్కరి కుటుంబాల్లోకి వెళ్ళి చూస్తే దారుణంగా ఉంటాయి అన్ని అవసరతలు తీర్చుకుంటారు అన్ని అవసరతలు తీర్చుకుంటారు తల్లిదండ్రులు పట్టించుకోరు చూడండి ఒక విధానం చెప్పాలనంటే మందు తాగడానికి డబ్బులు ఉంటాయి మందు తాగుతారు బాగా కానీ తల్లిదండ్రులు వచ్చి డబ్బులు ఇవ్వమని అడిగితే లేదంటే మందులకు డబ్బులు ఇవ్వమని అడిగితే డబ్బులు ఉండవు మందు తాగుతారు బాగా పిల్లోడు చదువుకి ఫీజులు కట్టాలంటే డబ్బులు ఉండవు మందు తాగుతారు బాగా మళ్ళీ భారీకి ఏదన్నా కొనియాలంటే డబ్బులు ఉండవు అట్లా బతుకుతున్నారు మనుషులు అంత దారుణంగా బతుకుతున్నారు మనుషులు లోకంలో వాళ్ళ అవసరతలు తీర్చుకోవడానికి ఉంటాయి ఇవ్వడానికి ఉండవు కాబట్టి ఏం ఏం చూస్తున్నామనంటే ఇవి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ లోకంలో ఇటువంటి జీవితాలు కలుగున్నారు మనుషులు ఆ తప్పిపోయిన కుమారుడి జీవితము పంది కంటే కూడా దారుణంగా మారిపోయింది పంది కంటే కూడా నీచంగా మారిపోయింది పందులు తినే పొట్టు వాడికి దొరకలేదంటే ఎవడు ఇవ్వలేదు ఎందుకంటే పంది బతు కూడా వాడి బతుకు దారుణంగా మారిపోయింది వాడి బతుక్ పంది బతుకే విలువైపోయింది విలువ ఎక్కువైపోయింది అది ఈ లోకం ఎవరైనా అంతే ఎవరైనా అంతే మన యొక్క అన్ని పక్కకపోతే మనంతటా మనం మిగిలితే ఎంతమంది మన చుట్టూ ఉంటారో చెప్పలేం అని ఏసు ప్రభుకి అవేమి అవసరం లేదు ఆ యేసు ప్రభుకి అవేం అక్కర్లేదు మనం చాలా ఆయనకు మనం ఉంటే చాలా ఆయనకు అంత గొప్ప దేవుడు ఆయన ఎంత ప్రేమించే దేవుడు అంత ప్రేమించే దేవుడు ఎంతగా కావాలనుకుంటాడు అనంటే అంతగా కావాలనుకునే దేవుడు ఇరిమియా గ్రంథం చదివితే మనకు అర్థమవుతుంది ఎంతగా ఇస్రాయల్ ప్రజల్ని దేశుప్రభు కోరుకున్నాడో ఎంతగా ఇస్రాయల్ ప్రజలతో ఆయన సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడో ఎంతగా వాళ్ళని హెచ్చించాలని ఉన్నత స్థితిలో పెట్టాలని వారిని లోకానికి వెలుగ్గా పెట్టాలని వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలని సమస్త సృష్టికి వాళ్ళని వాళ్ళ ద్వారా నడిపించాలని ఎంతగా దేవుడు ప్రణాళికలు వేశాడో ఎన్ని ప్రణాళికలు వేశాడో ఏ ప్రణాళికను కూడా ఇస్రాయేల్ ప్రజలు నెరవేర్చలేదు ఏ ప్రణాళికను కూడా వాళ్ళు నెరవేర్చలేదు ఏ ప్రణాళికను కూడా నెరవేర్చలేదు నెరవేర్చడం పక్కన పెడితే అట్లీస్ట్ ఆయన ఏం కోరుకున్నాడు అసలు ఆయన ఎవరో కూడా గ్రహించలేదు ఆయన ఎటువంటి దేవుడు కూడా గ్రహించలేదు అలా మారిపోయినారు ఆ రోజు ఆయన బాధ ఒక్కొక్క వచనంలో ఆయన వెళ్ళగక్కుతుంటాడు ఈసారి గ్రంథంలో ఆయన బాధ చెబుతాడు ఒక్కొక్క వచనం చదువుతుంటే ఆయన ఎంతగా వాళ్ళని ప్రేమించాడో ఎంతగా వాళ్ళని గాయపరిచారో మనకు అర్థమవుతుంది ఆయన ఎందుకు ఇస్రాయల్ ప్రజల్ని కోరుకున్నాడు ఎందుకు వాళ్ళని అంతగా కోరుకు సహవాసాన్ని కోరుకున్నాడు దేవుడు అంతేగాని ఆయన ఇంకా ఏం కోరుకోలేదు వాళ్ళ దగ్గర నుంచి కాబట్టి దేవుడికి మనం కావాల్సింది మనంతట మనం కావాలి మనంతటా మనం దేవునికి కావాలి మనంతట మనం సంపూర్ణంగా ఆయనకి సమర్పించుకునే వారంగా మనం ఉండాలి మన తెలివి తీసుకెళ్ళానికి ఇవాల్సిన అవసరం లేదు ఆయనకి జ్ఞానం కొదువైన దేవుడు కాదు మన శక్తితో పోవాల్సిన అవసరం లేదు ఆయనకి శక్తి తక్కువైన దేవుడు కాదు మన ఆస్తులు తీసుకెళ్ళడానికి ఇవాల్సిన అవసరం లేదు ఆయనకి ఆస్తులు తగవినడు కాదు మనంతట మనమే పోయి ఆయనకు దొరికితే ఆయనకు ఆయనకి ఇస్తే ఆయన మనకు రివర్సులో ఇచ్చే దేవుడు ఆయన ఏం చెప్పాడు ఆ రోజు ఆ కుమారుడు ఏం చేశాడు ఇచ్చినంతా పాడు చేశాడు సర్వనాశనం చేశాడు పైపెచ్చి పందులు తిరిగిన చోట తిరిగి తిరిగి తండ్రి దగ్గరికి వస్తే ఏం చేశాడా తండ్రి ఏమైపోయిందిరాని సొమ్మంత అని చెప్పి అడగలేదు ఆ కొడుకు రావడమే ఆయన చూశాడు ఆ కొడుకు రావడం చూసిన వ్యక్తి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి హత్తుకొని ముద్దులు పెట్టి అతనికి తిరిగి రివర్సులో ఇచ్చాడు తన పాదాలకు చెప్పులు తొడిగాడు ప్రశస్తమైన వస్త్రాలు దొడాడు ఉంగరాలు తొడిగాడు మొత్తాన్ని శుద్ధి చేశాడు కడుపు నిండా ఆహారం పెట్టాడు నా కొడుకు దూరదేశాలకు వెళ్ళాడు ఎంత ఆస్తి తీసుకొని పోయాడు నా కోసం ఇంత సంపాదించుకొస్తాడని తండ్రి ఎదురు చూడలేదు నా కొడుకు నా కోసం డబల్ చేసుకొని తీసుకొని వస్తాడని ఎదురు చూడలేదు నా కొడుకు నాకు ఇంకా బంగారం ఎక్కువ తీసుకొని వస్తాడని తండ్రి ఎదురు చూడలేదు వాడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూశాడు వాడి మనసు ఎప్పుడు మారుతుందా అని ఎదురు చూశాడు వాడి అడుగులు ఎప్పుడు నా వైపుకు వస్తాయా ఎదురు చూశాడు ఆ అడుగులు అతని వైపుకు రావడంతో చూడండి తండ్రి ఎదురుగా ఆగలేక పరిగెత్తుకుంటే వెళ్ళిపోయి అంత గొప్ప ప్రేమ తండ్రిది మన యేసు ప్రభుది అంత గొప్ప ప్రేమ ఆ ప్రేమ ఈ లోకస్తులలో ఎక్కడా కూడా కనబడదు ఎంత ప్రేమించే దేవుడునంటే మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడానికి చెప్తున్నాను నేనే ఉన్నాను అనుకోండి నేనే చాలా చోట్ల పరిచర్యపోతా ఉంటాను ఎంతోమందికి వాక్యం చెప్తా ఉంటాను చెప్పిన నేనే పనికి పని చేశాను నేనే చెప్పిన నేనే చాలా తప్పుడు పని చేశాను అందరికీ తెలిసిపోయింది అందరికీ తెలిసిపోయింది పోలీసులు పట్టుకెళ్ళిపోయారు వీడు ఇంతవరకు ఎన్నో నీతి నీతి వాక్యాలు చెప్పాడు ఎంతో నీతి వాక్యాలు చెప్పాడు ఎన్నో నీతి వాక్యాలు చెప్పుంటాను నేను ఎప్పుడైతే నేను ఒక పనికి మాల పని చేశానో నీచమైన పని చేశానో నన్ను పోలీసులు వచ్చి పట్టుకుపోయారో ఎవరైతే నా వాక్యాన్ని విన్నవాళ్ళు నన్ను పొగిన్న వాళ్ళు ఇప్పుడు ఏమంటారు చెప్పండి చీ వీడు బతికిలా అయిపోయింది ఇన్ని నీతి వాక్యాలు చెప్పాడు వీడు ఈరోజు ఇడు బతికి టగైపోయిందని చెప్పి ఎవరు నా మొక్కను చూడ్డానికి కూడా ఇష్టపడరు ఎవరు ఇష్టపడరు నన్ను ఎంతో బతిమినాడు పిలిచే ఏ శావకుడు కూడా నా దగ్గరికి రాడు వీడు వేషధారకుడు వీడు అని చెప్పి హేళం చేస్తారు ఎవరు రారు వీడింత పనికి మళ్ళీ పనిచేశాడు దేవుని వాక్యం చెప్తా అని చెప్పి ఎవరు దగ్గరికి రారు నా కుటుంబీకులు నాతో ఉంటారన్న గ్యారంటీ కూడా లేదు ఎవరు కూడా నా దగ్గరికి రారు నన్ను పట్టుకెళ్ళిపోయారు జైల్లో వేశారు ఏం చేస్తాను నేను అక్కడ కూర్చొని నేను చేసిన తప్పును బట్టి నేను చేసిన పాపాన్ని బట్టి నేను చేసిన నీచ కార్యాన్ని బట్టి నేను పశ్చాత్తాపడుతూ దేవుని దగ్గర కన్నీరు విడుస్తూ నేను మొరపెడితే ప్రభు నేను కావాలనే తప్పు చేశాను ప్రభు నేను కావాలనే పాపం చేశాను నేను కావాలనే తెలిసి తెలిసి చేశాను ఇది నీ వాక్యం కాదు ఇది నీకు విరుద్ధము నేను పాపం చేస్తున్నానని తెలిసి కూడా చేశాను ఈరోజు నన్ను అందరూ చిక్కుచీ కొడుతున్నారు ఈరోజు నన్ను అందరూ అసహించుకుంటున్నారు ఎవరు నా ముఖం చూడ్డానికి కూడా రావడం లేదు నాకైతే చచ్చిపోవాలనిపిస్తుంది ప్రభువారు కానీ ఇప్పటికే ఎన్నో పాపాలు చేసి నేను ఇబ్బంది పెట్టాను ఇంకా నేను చచ్చిపోతే ఇంకొక పాపం చేసి నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆయనను కనికరించి నన్ను క్షమించగలిగితే నన్ను క్షమిస్తే అంది ఆ క్షమించమని ప్రభు దగ్గరికి వచ్చి బ్రతిమిలాడితే ఆయన దగ్గర గోజారితే ఊపిరిన్నంత వరకు చచ్చిపోయేంత వరకు ఆయన్ని గోజారితే ఆయన క్షమిస్తాడా క్షమించడా ఆయన బ్రతిమిలాడుకుంటే ఆయన పాదాలు పట్టుకుని ఏడిస్తే గుండె పగిలేలా ఏడిస్తే ఆయన ఒప్పుకుంటాడా ఒప్పుకోడా ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఆ తప్పిపోయిన కుమారుడు చేసింది అదే ఆయన ఖచ్చితంగా స్వీకరిస్తాడు ఈ లోకంలో మనల్ని మనుషులు వెలివేయొచ్చు ఈ లోకంలో మనుషులు మనల్ని దూషించొచ్చు అవమానపరచొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ మనల్ని ప్రేమించే తండ్రి మాత్రం విడిచి మనల్ని ప్రేమించే తండ్రికి మనం కావాలి మనం ప్రేమించే తండ్రికి మనల్ని ప్రేమించే తండ్రికి మనం కావాలి ఆయన కూరుకునేది మనలో పశ్చాత్తాపం దాన్ని ఈ లోకంలో అందరూ విడిచిపెట్టొచ్చేమో నన్ను ఘనంగా పొగిడిన వాళ్ళు రేపు నన్ను దూషించొచ్చేమో నన్ను పచ్చి భూతులు తిట్టొచ్చేమో కానీ ఆయన మాత్రం విడిచిపెట్టడు ఎందుకనంటే చూడండి ఒక మాట ఉంది యశ గ్రంథం నలభై అధ్యాయం మొదటి వచనంలో యశ గ్రంథం నలభై అధ్యాయం మొదటి వచనంలో అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు ఏహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఈ లాగు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము నిన్ను పిలిచి నీవు నా సొత్తు అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేల్ నిన్ను నిర్మించిన వాడకు ఇలాగ సెలవిస్తున్నాడు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిమని చెప్తున్నాడు నిన్ను విమోచించున్నానంటాడు ప్రభు భయపడొద్దు పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాను అంటాడు ఎందుకు నీవు నా సొత్తు యసు ఏం చెల్లించాడు తన ప్రాణాన్నే క్రయధనంగా చెల్లించాడు దానికంటే విలువైంది ఇంకోటి ఏది లేదు ఈ లోకంలో ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎక్కడ దానికి యేసుప్రభు ప్రాణం కంటే విలువైనది ఏది లేదు ఏసు ప్రభు ప్రాణం కంటే విలువైంది ఏది లేదు మన దగ్గర పది కోట్ల రూపాయల డబ్బులుంటే ఏం కొంటాం పది కోట్ల రూపాయలు డబ్బులుంటే ఏం చేస్తాం మనం విలువైన వస్తువులు కొంటాం పది రూ కోట్ల రూపాయలు తీసుకెళ్ళి పనికి వస్తువులు కొనం కదా విలువైన వస్తువులు కొంటాం మనం పది కోట్ల రూపాయలు పెట్టి ఒక అంటే కొంటున్నాము అనంటే అది ఎంత విలువైందైతే అలాగుననే యేసు ప్రభు తన ప్రాణాన్ని క్రయధనంగా చెల్లించి మనల్ని కొన్నాడు మనల్ని కొనుక్కున్నాడు కొనుక్కుండడం అంటే అర్థం ఏంటిది ఆ పది ఆయన ప్రాణాన్నే వెలగా చెల్లించాడు అనంటే దాని విలువ ఎంత అందుకైనా నా సొత్తు నీవు నా సొత్తు కాబట్టి నేను నేను విడిచిపెట్టను భయపడకు చూడండి మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణ చెప్తాను మన దగ్గరే బంగారం ఉంది మన చేతి కుంగరం ఉందో చివులో మెడలో గొలుసు ఉందో ఏదో ఒకటి ఉంది అది జారిపోయింది దాని విలువ లక్ష రూపాయలు ఏం చేస్తాం పోతే పోయిందని వదిలేస్తామా వదిలిపెట్టాం ఎక్కడెక్కడ తిరిగాము ఎక్కడెక్కడ తిరిగాము అంతా వెతుకుతూనే ఉంటాం వెతుకుతూనే ఉంటాం వెతుకుతూనే ఉంటాం అది ఎక్కడ దొరికింది చివరికి బురద దొరికింది దాని బురదే ఉంది కలుముంది ఏం చేస్తాం చెప్పండి లక్ష రూపాయలు వస్తువు విలువైన వస్తువు బురదగుంటలో కనిపించింది ఏం చేస్తాం చేయి దీనికి బురదైపోయింది ఇది పనికి రాదు అని విడిచిపెడతామా విడిచిపెట్టాం ఏం చేస్తాం బురదగుంటలో చేయిబెట్టి దాన్ని తీసుకొని కడిగి శుద్ధీకరించుకొని తిరిగి జాగ్రత్తగా కాపాడుకుంటాం ఎందుకనంటే అది మన సొత్తు అది మన సంపాదన అలాగుననే యేసు తన ప్రాణాన్ని క్రయదనంగా చెల్లించి నిన్ను నన్ను కొనుక్కున్నాడు మనల్ని కొనుక్కున్నాడు మనం ఆయన సొత్తు మనం ఆయన ఆస్తి మనం పోతే ఆయన విడిచిపెట్టడు వెతుకుతూనే ఉంటాడు పోతే ఆయన వదిలిపెట్టడు వెతుకుతూనే ఉంటాడు దొరికేంతవరకు వెతుకుతూనే ఉంటాడు ఎప్పుడైతే మనం దొరుకుతామో చూడండి ఆయన ఏ రీతికైతే మనం ఆ బంగారాన్ని తీసుకొని కడిగి శుద్ధీకరించుకుని ఇంట్లో పెట్టుకుంటామో అలాగుననే మనల్ని కడిగి మళ్ళీ వాడుకుంటాడు విడిచిపెట్టడు దేవుడు విడిచిపెట్టేశాడు అనే దానికి అర్థం ఏంటిదనంటే మనం చచ్చిపోతే మనం ఎంత పాపం చేసిన లోకంలో బ్రతుకున్నాము మనకి చావు రావట్లేదు అనే దాని అర్థం ఏంటిదంటే దేవుడు ఇంకా మనల్ని ప్రేమిస్తున్నాడు ఇంకా మనల్ని కోరుకుంటున్నాడని దాని అర్థం మనం చచ్చిపోతే ఇంకేమీ లేదు మనకి క్షమాపణ లేదు ఇంకేమీ లేదు ఇంకా అయిపోయినట్టే కానీ దేవుడు ఇంకా మనల్ని సజీవంగా పెట్టాడు మనల్ని బ్రతికిస్తున్నాడు మనం ఎన్ని ప్రయత్నాలు ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా మన దగ్గరికి రావట్లేదు అని అంటే దేవుడు ఇంకా మనల్ని కోరుకుంటున్నాడని అర్థం ఇంకా దేవుడు మనకు అనుగ్రహి మనకి ఇంకా అవకాశం ఇచ్చాడని అర్థం కాబట్టి మనం ఆయన దగ్గరికి రావాలా ఆయన్ని పట్టుకొని ఉండాలా అంతేగాని విడు ఆయన ఈ లోకస్తుల్లాగా నెట్టేసే దేవుడు కాదు ఉమ్మేసి నెట్టేసే దేవుడు కాదు చీకొట్టే దేవుడు కాదు నిజంగా పశ్చాత్తాపడి నిజంగా ప్రభు దగ్గరికి వస్తే ఆయన సంతోషంగా అంగీకరించే దేవుడు నిజంగా ఆయన దగ్గరికి వచ్చి సాగిలు పడితే ఆయన సంతోషంగా అంగీకరించే దేవుడు ఆయనంత గొప్ప దేవుడు లేడు ప్రేమ అంటేనే ఆయన ఈ లోకంలో ప్రేమ స్వార్థపూరిత ప్రేమది ఈ లోకంలో అసలు ప్రేమే లేదు ప్రేమ అంటే ఏసు ప్రభుతి ఆయన ప్రేమ ఎంత గొప్పది అనంటే ఇరిమియా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చనంలో మనకు తెలుస్తుంది ఇరిమియా గ్రంథం మూడవ అధ్యాయం మొదటి వచ్చనంలో ఈ మాట చదివినప్పుడు నాకు రెండు రోజులు మైండ్ పనిచేయలేదు ఏంటంటే ఆ మాట మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యుద్ధ నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తర్వాత అతడు ఆమె యుద్ధకు తిరిగి చేరునా ఏం చెప్తున్నాడు దేవుడు అక్కడ ఒకడు తన భార్యను విడిచిపెట్టేశాడు ఆమె అతని నుంచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయి వేరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది వెళ్ళి చేసుకున్న తర్వాత తిరిగి మళ్ళీ ఆ భార్య మళ్ళీ వస్తుందా ఆ భర్త దగ్గరికి రాదు కదా ఏమంటున్నాడు అలాగు జరుగు దేశము బహుగా అపవిత్రమగును మగును కదా భార్య వెళ్ళిపోయింది వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ మొదటి భర్త దగ్గరికి వస్తుందా రాదు ఒకవేళ అలా వస్తే అలా కాపురం చేస్తే మాత్రము ఆ దేశము బహుగా అపవిత్ర కదా అన్నాడు ఆయన అంటున్నాడు చూడండి అయినను నీవు అనేకులైన విటకాండ్రతో విభిచారము చేసినను నా యొద్ధకు తిరిగి రమ్మని యుహోవాసల విచ్చుచున్నాడు దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇస్రాయేల్ ప్రజలు చేస్తున్నటువంటి విగ్రహారాధన గురించి మాట్లాడుతున్నాడు దేంతో పోల్చాడు దాన్ని ఆయన వ్యభిచారంతో పోల్చాడు నువ్వు అనేక మందితో విటకాండ్రతో వ్యభిచారం చేశావు అనేక వాళ్ళకి బస్తాలృతికి సాగిలు పడ్డావు బయళ్ళకు సాగిలు దేవతలకు సాగిలు పడ్డావు అందరికీ కానీ దేవుడు ఏమంటున్నాడు చూడండి అలా విడిచిపెట్టేస్తే తిరిగి మళ్ళీ మొదటి భర్త దగ్గరికి వస్తే అపవిత్రమైన దేశం అన్నాడు కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ అయినను నీవు అనేకులైన విటకాండలతో వభిచారం చేసిన నా యుద్ధకు తిరిగి రమ్మని యోహోవాసాలు వచ్చుతున్నాడు వ్యభిచారంతో దాన్ని పోల్చి వ్యభిచారం అంటేనే నీచమైంది కదా నమ్ముకున్న వ్యక్తి ప్రేమించిన వ్యక్తి ఎంతో నమ్మకాన్ని పెట్టుకున్న వ్యక్తి మనల్ని కాదని వేరే వ్యక్తితో ఉండడాన్ని మనం సహించలేం వేరే వ్యక్తితో మాట్లాడుతుంటేనే మనం సహించలేం అటువంటి వ్యక్తి వెళ్ళి వ్యభిచారం చేసినా కానీ తిరిగి రమ్మని దేవుడు అడుగుతున్నాడు అనంటే మనమైతే తట్టుకోలేం మనం అసలు ఊహించుకోలే ఊహించుకోలేం ఒకవేళ వచ్చినా కానీ మనం సహించలేం చంపేస్తాం నిలువున కానీ దేవుడు అంటున్నాడు నా యొద్దకు తిరిగి రమ్మని యహోవా సెలవిచ్చుతున్నాడు ఎంత ప్రేమ ఉంటా ఎంత కోరుకుంటా ఆయన పుట్టిగా వస్తుంది మాట నోటమిట దేవుని మాట నేను అనుకున్నాను ఈ మాట తగినప్పుడు ఏముంది ప్రభా మా దగ్గర అంతా మా దగ్గర ఏముంది నువ్వు అంతగా మమ్మల్ని కోరుకోవడానికి మా దగ్గర ఏముంది మేము నిన్ను తృణీకరించినాం నిన్ను విడిచిపెట్టేసినావు నేను నీకు దూరంగా పోయినావు పాపంలో బ్రతుకుతున్నాం అయినా నువ్వు మళ్ళీ తిరిగి రమ్మంటున్నావు మా దగ్గర ఏముంది నీకు ఇవ్వడానికి ఏముంది మా దగ్గర మా దగ్గర ఏమీ లేదు కదా ప్రభా ఎందుకు కోరుకుంటున్నావు అనంటే సమాధానం లేదు ఒకటే ఒక సమాధానం ఏంటిదనంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన మనల్ని కావాలనుకుంటున్నాడు ఆయన మనతో సహవాసం చేయాలనుకుంటున్నాడు ఈ మాట ఈ లోకంలో చెప్పగలిగిన వారు ఎవరు కూడా లేనే లేరు అటువంటి పరిస్థితుల్లో ఆ ఈ మాట ఇప్పుడు దేవుడు ఇరిమే గ్రంథం మూడో ఒకటి మొదటి వచ్చిన వాళ్ళు చెప్పబడిన మాట ఎవరు కూడా ఈ లోకంలో చెప్పలేరు అది ఎంత గొప్పవాళ్ళైనా ఎంత మానవతావాదులైనా ఎంత కనికిరం వాళ్ళైనా ఈ మాట నూటమట రాదు నీవు అనేకులైన విటకాండతో వెబిచారము చేసినను తిరిగి నా యొద్దకు రమ్మని యహోవాసాలు వచ్చున్నాడు అంటే దేవుడు ఎంతగా కోరుకున్నాడో మనకు అర్థమవుతుంది ఒక్క మాటతోటే అలాగే యేసు ప్రభు ఈరోజు మనల్ని కూడా అంత కోరుకుంటున్నాడు అంత ఇష్టపడుతున్నాడు ప్రభు అంతగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఆ ప్రభు అంత విలువను అంత గొప్పగా మనల్ని దేవుడు ఆశిస్తున్నాడు కాబట్టి మనం చేయాల్సింది ఏందైనా ఉంది అంటే సంపూర్ణంగా మనం దేవునికి లోబడాలా ఇంత గొప్ప ప్రేమ ఈ లోకంలో దొరకదు ఆ యేసు ప్రభు చూపించే ప్రేమ ఆ ప్రభు మన పక్షంగా ప్రణాళికలు ఆ ప్రభువుకు మన ఉండేటువంటి ఆయనకు ఉద్దేశాలు అవి ఈ లోకంలో ఎవరికి ఉండవు నీ తల్లిదండ్రులు కూడా నీ గురించి ఆలోచించరు మన బంధువులు మన గురించి ఆలోచించరు మన పిల్లలు మన గురించి ఆలోచించు ఎవడు మన గురించి ఆలోచించడు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ ఆయన మాత్రము నీన నా పనిలోనే బిజీగా ఉంటాడు నీ నా జీవితంలో ఎలా కార్యాలు చేయాలి ఎలా నిన్ను బయటకు తీసుకొని రావాలి ఎలా నిన్ను బయటికి తీసుకొచ్చి ఈ లోక స్థితి నుంచి విడిపించి సంపూర్ణంగా ఆయనను నువ్వు అత్తుకొని జీవించేలాగా చేయాలి ఆ పనిలోనే ఉంటాడు దేవుడు ఎలా నిన్ను నిన్ను ఇంటికి నడిపించుకోవాలి ఎలా పరలోకానికి చేర్చాలి ఎలా నీకు కీర్తిని తీసుకురావాలి ఎలా నీకు మహిమని ఇవ్వాలి ఆ ఉద్దేశంలోనే ఉంటాడు ప్రభు ఆయనకి ఇంకా వేరే ఉద్దేశం లేదు ఎవరి మీద ఎవరు ఎవరి గురించి ఆలోచిస్తారు చెప్పండి అంత శక్తివంతుడైన దేవుడు అంత గొప్ప దేవుడు ఎవరి గురించి దేవదూతల గురించి ఆలోచిస్తాడా ఏం చేస్తారా దేవదూతలు ఆయన ఎదుట నిరంతరము పూజలు చేస్తూనే ఉండి నిరంతరము దేవుడిని ఆరాధిస్తూనే ఉంటారు కొనియాడుతూనే ఉంటారు వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఆ దెయ్యాలు ఒక కాగ్ని ఇప్పటికి ఇస్తే వెళ్ళిపోతాయి మొత్తం నరకానికి ఆయన ఆలోచిస్తుంది కేవలం మన గురించే ఎందుకనంటే తప్పిపోయి ఉన్నాం ఈ లోకల మనుషులందరూ తప్పిపోయిన వారుగా ఉన్నారు తప్పిపోయిన వారుగా ఉన్నారు ఎలా తీసుకొని రావాలి ఎలా తీసుకొని రావాలి నా స్వరూపము నా పోలిక నా స్వహస్థాలతో నేను నిర్మించుకున్న నా బిడ్డలు నేను ప్రేమించిన నా బిడ్డలు బహుశ్రేష్టమైన వారుగా ఇంచిన నా బిడ్డలు నా బిడ్డలు నశించిపోతున్నారే నా బిడ్డలు నశించిపోతున్నారని నిరంతరము నీనా గురించి ఆయనకి దిగులు నిరంతరం నీనా గురించి ఆయన ఆలోచనలు నిరంతరము నీ నా గురించి ఆయన తలంపలు మరి మన కోసం ప్రే మన కోసం ఎదురు చూస్తున్న తండ్రి కోసం అంతగా మన కోసం ఎదురు చూస్తున్న ఆ దేవుని కోసం మనం ఎందుకు జీవించలేం మనం ఎందుకు బ్రతకలేం ఈ లోకం ఇవ్వని ఈ లోకం కుక్క కంటే హీనంగా చూస్తున్నటువంటి ఈ లోకం ఇవ్వనటువంటి ఆ ప్రభు ఇచ్చాడే ఆ ప్రభు మనల్ని కావాలనుకున్నాడే మరి ఆయన్ని మనం ఎందుకు లోబడలేం ఏది అడ్గిస్తూ ఉంది మనల్ని ఏది మనకు అడ్డుగా వస్తూ ఉంది ప్రభు దగ్గరికి రావడానికి ఏది కూడా రావడం ఏది కూడా ప్రభు కంటే గొప్పది లోకంలో ఏసు ప్రభు ఏది కూడా గొప్పది లేదు ధనము గొప్పది కాదు ఉద్యోగాలు గొప్ప ఏది కూడా గొప్పవి ఆయన సంతోషపరిచే విషయానికి వస్తే దేనైనా సరే మనం తృణీకరించుకొని ముందు పోయే వరంగా మనం ఉండాలా అప్పుడు ప్రభు మనల్ని సంతోషిస్తాడు ఆయన తన ప్రాణాన్ని కూడా వినది ఇవ్వడానికి వెనదీయలేదు ఆయన మరి నీవు నేనేం చేస్తున్నావు వెనకడుగు వేస్తా ఉన్నాం ముందుకు పోయేదానికి వెనకడుగు వేస్తా ఉన్నాం చిన్న చిన్న కారణాలు చిన్న చిన్న కారణాలు తప్పిపోతా ఉన్నాం చిన్న చిన్న వాటిల్లో తప్పిపోతా ఉన్నాం చిన్న చిన్న వాటిలో కూడా ప్రభువుని ఆనంద పెట్టలేవు చిన్న చిన్న పరిచర్లో మనం ప్రభుని ఆనందపరచలేకపోతా ఉన్నాం దేవుడి ఇచ్చిన ఒక ఆత్మ రెండు ఆత్మలు కూడా ఖాయలేని స్థితిలో ఉన్నాం దాన్ని కూడా సొడ్డులు చెప్పుకుంటున్నాం ఎలా దేవుడు నమ్మకంగా మన చేతికి ఎలా ప్రభు మన చేతికి అప్పగిస్తాడు ఎలా సంతోషిస్తాడు కాబట్టి ఆ ప్రభు అయితే మనను చూస్తా ఉన్నాడు ఆ ప్రభు అయితే తన ప్రణాళికలు నెరవేరుస్తారని ఎదురు చూస్తున్నాడు ఆ ప్రభు అయితే ఆయన ఉద్దేశాలు మన పక్షంగా నెరవేర్చాలని చూస్తున్నాడు మనం చేయాల్సింది ఒకటే మన జ్ఞానాన్ని పక్కకు పెట్టి మన శక్తిని పక్కన పెట్టి మన మీద మనం ఆధారపడడం పక్కకు పెట్టి సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవడం సంపూర్ణంగా ఆయనకు లోబడ్డం ఎందుకంటే నీ ప్రణాళికల నా ప్రణాళికల దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి ఎంతో ఉన్నతమైనవి అవి మన జీవితాల్లో నెరవేరుతున్నప్పుడు గొప్ప గొప్ప కార్యాలు మన జీవితాల్లో మన పరిచర్యలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి చూడండి నీవు నేను చేయాల్సిందల్లా దేవుడు ఒకటే కోరుతున్నాడు కీర్తనల గ్రంథం తొంభై ఐదో అధ్యాయము మొదటి వచనంలో కీర్తనల గ్రంథం మన జీవితము ప్రభుకి ఎలా ఉండాలనే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు ఆయన కీర్తనల గ్రంథం తొంభై ఐదో మొదటి వచనంలో రండి యుహోవాన్ని గూర్చి ఉత్సాహధ్వని చేయుదము మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయుదము కృతజ్ఞతాస్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయుదము పిలుస్తున్నాడు ఏమని పిలుస్తున్నాడు రండి యహోవాని గురించి ఉత్సాహ ధ్వని ఏం చేయాలంట మన దేవుని గురించి ఉత్సాహ ధ్వని చేయాలి సంతోషం వేరే ఉత్సాహం వేరే పట్టరాని సంతోషం వచ్చినప్పుడు దాని అనేది ఉత్సాహం అంటారు అని ఏమంటున్నాడు సంతోషంతో ధ్వని చేయమంటున్నాడు దేవునికి పట్టరాని సంతోషం ఎందుకనంటే అంత గొప్ప ప్రణాళికలు మన పక్షంగా కలిగి ఉన్నాడు దేవుడు ఆ సత్యాన్ని దావిదు భక్తుడు తెలుసుకున్నాడు నీవు నేను తెలుసుకోలేకపోతున్నావు అయ్యో దేవుడు ఇంత ఉన్నతమైన ప్రణాళికలు నా పట్ల కలిగి ఉన్నాడే అయి నా జీవితం నెరవేర్చే ఎంత గొప్ప ధన్యత నాకు ఆయన చూశాడు యేసు ప్రభు ఆయన గర్భంలో నుంచి వస్తున్నాడు ఇంత గొప్ప ప్రణాళిక దేవుడు నా పక్షంగా కలిగున్నాడా ఇంతమంది జన సమూహము నా గర్భంలో నుంచి వస్తారా అందుకు సమర్పించేసుకున్నాడు ఆయన ఆయన జీవితంలో చిన్న చిన్నవి పనికి మనవి వచ్చినవి ఏది పట్టించుకోలేదు ఆయన ఈరోజు నువ్వు నేను ఏం చేస్తాను చెప్పండి మన పక్షంగా దేవుడు ప్రణాళికలు పక్కక వాటన్నిటిని ఇసిరిపడేసి అవి ఏంటో కూడా తెలుసుకోకుండా ఏం చేస్తాం నాకు కాలు నొప్పులు ఉన్నాయి నాకు కీలు నొప్పులు ఉన్నాయి చిన్న చిన్న రీజన్స్ కదా నాకు అప్పులు ఉన్నాయి ఎంత చిన్న రీజన్స్ చెప్పుకుంటాం సబ్మిట్ చేసుకుంటే మొత్తం సమకూచి జరిగించేది ఆయన సమర్పించుకుంటే సమకూడి జరిగించేది ఆయన అంత గొప్ప దేవుడు ఆయన దైవిధ భక్తుడు చూశాడు కాబట్టి ఉత్సాహ ధ్వని జయమంటున్నాడు ఎందుకంటే దేవుని ప్రణాళికలు గొప్పవి ఆయన ఉద్దేశాలు గొప్పవి ఆయన పక్షంగా నువ్వు నిలబడుంటే నీ జీవితంలో ఉత్సాహమే సంతోషమే ఎందుకంటే ఆయన ప్రణాళికను నెరవేరుస్తావు కాబట్టి మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము కృతజ్ఞతాస్తుతులతో ఏంటివంటవి కృతజ్ఞతాస్తుతులతో ఎప్పుడు వస్తుంది కృతజ్ఞత అయ్యో దేవుడు నన్ను కాపాడాడే దేవుడు నన్ను రక్షించాడే దేవుడు నన్ను విడిపించాడే నాకు రక్షణ ఇచ్చాడే అయో దేవుడు ఇంత గొప్ప ప్రణాళికలు నా పక్షంగా కలిగి ఉన్నాడే ఇవన్నీ ఆయన నెరవేర్చడానికి ఇన్ని గొప్ప మేలు నా కొరకు ఒక్కటి ఒక్కటి ప్లాన్ చేసి పెట్టాడే దేవుడు మరి అంత గొప్ప ప్రణాళికలు అంత గొప్ప కార్యాలు నా పక్షంగా చేసిన చేయబోతున్న దేవునికి మరి ఏం చెప్పాల ఇంత మేలుళ్ళు చేస్తున్నా ఆయనకి కృతజ్ఞతలు కాకుండా కాబట్టి కృతజ్ఞత స్థుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము అంటున్నాడు ఆయన సన్నిధి అంటే ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల ఎక్కడ ఉన్నా ఈ లోకం చదువుతుంది ఏమని చర్చికి వచ్చేటప్పుడు కృతజ్ఞతతో రండి కానుకలు తీసుకొని రండి అవి తీసుకొని రండి అని చెప్తారు అది కాదు ఆయన సన్నిధి అనంటే నువ్వు ఏ చోట దేవుడిని నేను నిలబెట్టినా సజీవంగా ఆ చోట నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నట్టే మనము ఆయనతో కూడా లేపబడి ఆయన సింహాసనం పక్కన కూర్చొని ఉన్నాం మనం పరలోకంలో ఉన్నాం మనం ఆయన సన్నిధిలో ఉన్నాం దేవుని ఎదుట మనం ఉన్నాం పరలోక దేవదూతలం ఎదుట మనం ఉన్నాం మన కంటి కనిపించకపోవచ్చు కానీ ఇది మాత్రం హండ్రెడ్ నిజం మన సన్ని మనం దేవుని సన్నిధిలో ఉన్నాం నిరంతరం దేవదూతలు దేవుడు మనల్ని చూస్తూనే ఉన్నారు కాబట్టి ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం కృతజ్ఞతలు చెప్పాలి నువ్వు కష్టంలో ఉన్నావా దేవుని సన్నిధిలోనే ఉన్నావు నువ్వు ఇబ్బందులో ఉన్నావా దేవుని సన్నిధిలోనే ఉన్నావు పౌలు శీలలు ఏం చేశారు వాళ్ళు చెరసాల్లో ఉన్నారు సంతోషిస్తున్నారు పాటలు పాడుతున్నారు కీర్తిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నారు కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి మనం ఆయన సన్నిధి అంటే ఏదో చచ్చిపోవటం కాదు చచ్చిపోయిన పాటలు పాడుకుని రావడం కాదు ఎక్కడ ఉన్నా సరే నువ్వు కృతజ్ఞతతో దేవునికి ఉండాలి ఎందుకంటే మనల్ని నాశనం చేసే దేవుడు కాదయన మన పక్షంగా ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన దేవుడు కృతజ్ఞతాస్థుతులతో చేసిన వాటిని చేస్తున్న వాటిని చేయబోతున్నటువంటి వాటిని బట్టి ఆయన సన్నిధిలో నిరంతరము కృతజ్ఞతాస్థుతులు చెల్లించు కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోష గానము చేయాలని ఆయన కోరుతున్నాడు మీ చింత యావత్తు పక్కన పెట్టేయండి మీ ఆలోచనలని పక్కన పెట్టేయండి దేవునికి సమర్పించుకోండి విషయాన్ని చెప్తున్నాడు ఎందుకనంటే చెప్తున్నాడు చూడండి మూడో వచనంలో యహోవా మహాదేవుడు ఎవరంట ఆయన మహాదేవుడు దేవతలందరి పైన మహారాజు ఎందుకు నువ్వు సంతోషంగా ఉండాలి ఉత్సాహంగాన్ని చేయాలి ఎందుకు ఇవన్నీ చెప్తూ వచ్చాడంటే ఆయన కెపబిలిటీ అది ఆయన సుపీరియర్ ఆయనే అల్టిమేట్ ఇంకెవరు లేరు ఆయనే మహాదేవుడు మహాదేవుడు దేవతలందరి కూడా మహాత్యము గల మహారాజా ఆయన ఆయన తలుచుకుంటే చేయలేందంటూ ఏది లేదు ఆయన తలుచుకుంటే నెరవేర్చలేందంటూ ఏది లేదు భూమి అగాధ స్థలములు ఆయన చేతులు ఉన్నవి పర్వత శిఖరములు ఆయనవే సముద్రం ఆయనది ఆయన దాన్ని కలుగు చేశాను ఆయన హస్తములు భూమిని నిర్మించను ఏం చెప్తున్నాడు ఈ భూమి అగాధ స్థలములు అన్నీ ఆయన చేతులనే ఉన్నాయి పర్వత శిఖరాలన్నీ ఆయనవే సముద్రం ఆయనదే అన్నీ ఆయనవే భూమి మొత్తం ఆయనదే ఆయన హస్తాలతో చేసుకున్నడవన్నీ అంత గొప్ప దేవుడిని దేవుడు అంత గొప్ప దేవుడిని వాశ్రయించిన దేవుడు కాబట్టి ఆయన అంటున్నాడు చూడండి ఆరో వచనంలో ఆయన మన దేవుడు ఆయన మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మేపు గొర్రెలము ఆయనే మనకు దేవుడు ఆయన్ను పాలించు ప్రజలము ఆయన మనల్ని పరిపాలించేవాడు ఆయన మేపు గొర్రెలము కాబట్టి మనం ఏం చేయాల రండి నమస్కారము చేసి సాగిల ఏం చేయాలంట మనం ఆ మహాదేవుని ఎదుట ఆ మహత్యము మహారాజు ఎదుట ఏం చేయాలా మనం సాగిల పడాలి సాగిల పడడం అనేది ఏంటిదనంటే నిన్ను నువ్వు సంపూర్ణంగా తృణీకరించేసుకోవాలి ఇక నాది నేను అనేది ఏది ఉండకూడదు ఇంకా ఆయనే ఆయన ఆజ్ఞనే నాది లేదు నా ఆలోచన ఏమీ లేదు నా శక్తి ఏమీ లేదు నా పవర్ ఏమీ లేదు సమస్తం ఆయననే సంపూర్ణంగా ఆయననే సాగిల అంటే అది పొర్లుదండ లేడం కాదు సాగిలపడ్డం అనంటే సంపూర్ణంగా ఆయనని ఆయనే సుపీరియర్ ఆయన ఆజ్నిస్తాడు నేను పాటిస్తాను అంతే అది సాగిలపడ్డం మన తలంపులు తీసుకెళ్లి మన ఆలోచనలు తిట్టి వృద్ధి చేసేది కాదు ఆయన ఆజ్ఞిస్తాడు నేను పాటిస్తాను అంతే సాగిలపడ్డం చెప్తున్నాడు మనలను సృజించిన యహోవాస్ అన్నిధిని మోకరించదము తగ్గించుకుంటాను నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఏం చెప్తున్నాడు సాగిల పడాలి నన్ను సంపూర్ణంగా తృణీకరించేసుకోవాలి ఆయన ఎదుట తగ్గేవాలి అప్పుడు ఏం చెప్తున్నాడు నీవు ఆయన మాట అంగీకరించినలా ఎంత మేలు ఎందుకనంటే ఆయన ప్రణాళికలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కొక్కటికి మంచిగా మన జీవితంలో నెరవేరుతూ ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం కూడా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ఉంటాం దేవుడు మహింపుతూ ఉంటాడు సంతోషపడుతూ ఉంటాడు కానీ మనం ఏం చేస్తామనంటే సంపూర్ణంగా సాగిల సంపూర్ణంగా మోకరించం ఆయన మాటలు సంపూర్ణంగా మనం వినం సగం సగమే మనవి ఒకటి వినం మన తలంపులు రుద్దుతాం మన ఆలోచనలు వేసి కాబట్టి మనకు అంత ఫ్రూట్ఫుల్నెస్ మన జీవితంలో లేదు నా జీవితమైనా ఎవరి జీవితమైనా మన తలంపులు మనం పెట్టినాము దేవుని సగం సగం దేవునికి లోబడకుండా ఉన్నాము అని అంటే తగ్గించుకోకుండా ఉన్నాము అనంటే చూడండి అంత ఫ్రూట్ఫుల్నెస్ ఫలభరితమైన జీవితం మనది ఉండనే ఉండదు సంపూర్ణంగా ఆయన మాటకు లోబడానికి విధేయతకు చూపించి తగ్గించుకొని నాది లేదు ప్రభా నా తలంపులు నేను పక్కన పెట్టేస్తున్నాను నీవు చెప్పు నాతోటి నేను మూ మాట్లాడతాను నువ్వు ఆజ్ఞువు నేను పాటిస్తాను అంటే చూడండి అంటున్నాడు ఎంత మేలు ఎంతో మేలు ఆయన ఈరోజు ఎట్లున్నారంటే చూడండి చదువుతున్నాడు ఏమిదో వచ్చినంలో అరణ్య మందు మెరీబా యొద్ధ మీరు కఠినపరుచుకున్నట్లు మస్సాదిన మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరుచుకొనకుడి ఏం చెప్తున్నాడు ఆయన మాట వినండి ఆయనకి సంపూర్ణంగా సబ్మిట్ చేసుకోండి ఆయనకి మీ పట్ల ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయి ఎంతో ప్రేమ ఉంది మీ పట్ల ఆయనకు ఏం చెప్తున్నాడు అలా ఉండండి ఆయన అంగీకరించండి అంతేగాని అరణ్య మందు మెరీబా యుద్ధం మీరు కఠినపరుచుకున్నట్లు మస్తా మందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయంలోనూ కఠినపరుచుకోవద్దు అంటున్నాడు అయిన మాటను విని కఠినపరుచుకోవద్దు అంటున్నాడు కఠినపరుచుకోవడం మెరీబా దగ్గర అంటే ఏంటి మెరీబా దగ్గర ఏం జరిగింది అది నిర్గమ కారణం పదిహేడు ఉద్యంలోకి వెళ్తే మనకు తెలుస్తుంది నేను అదంతా చదవను మీరు సమయం ఉన్నప్పుడు చదవండి ఇస్రాయల్ ప్రజలు అనేకమైన తెగులు చూశారు ఐగుప్తులో గొప్ప కార్యాలు చూశారు వాళ్ళ జీవితంలో ఎప్పుడు కని విని ఎరగని రీతిగా బయటకు తీసుకొచ్చాడు దేవుడు సిరి సంపదలతో బయటకు తీసుకొచ్చాడు ఇస్రాయల్ ప్రజల్ని రెండు పాయలు చేశాడు సముద్రాన్ని ఆ సముద్రంలో గుండె నడుచుకుంటూ వచ్చారు ఇస్రాయిల్ ప్రజలు ఇటు పక్క నీళ్లు ఉన్నాయి ఇటు పక్క నీళ్లు ఉన్నాయి చాలా ఎత్తులో ఉన్నాయి కిందేమో ఆరిపోయే నేల కనిపిస్తుంది మైండ్ పోవాలి ఆ సీన్ చూసిన వాళ్ళకైనా సరే కానీ వాళ్ళకు పోలేదు నడుచుకుంటూ వచ్చారు నీళ్లు లేవు నీళ్ళు ఇచ్చాడు ఆహారం లేదు ఆహారం ఇచ్చాడు మళ్ళీ పదిహేడవ అధ్యాయానికి వచ్చేసరికి వాళ్ళు వాదించడం మొదలుపెట్టారు ఎవరు ఇస్రాయల్ ప్రజలు ఎందుకు వాదిస్తున్నారు అనంటే నీటి కోసం నీటి కోసం వాదిస్తున్నారు మోషే తోటి ఆహరం తోటి తర్కిస్తున్నారు గొడవ పెట్టుకుంటున్నారు మాకేమి నీళ్ళని అడుగుతున్నారు మోసే వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థిస్తాడు ప్రార్థిస్తే నీవెళ్ళి బండను కొట్టు అప్పుడు నీళ్ళు వస్తాయని చెప్తాడు అయన అదే చేస్తాడు నీళ్ళు వస్తాయి కానీ అక్కడ రాయబడిన మాట ఏంటిదనంటే నిర్గమాకాండము పదిహేడో అధ్యాయం ఏడో వచనంలో అక్కడ ఒక మాట ఉంటది ఏంటిదంటే ఆ మాట అప్పుడు ఇస్రాయేలీలు చేసిన వాదమును బట్టి యహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించటను బట్టి అతడు ఆ చోటికి మస్తానియు మెరీబానియు పేర్లు పెట్టెను అంటే ఆ మస్తా దగ్గర మెరీబా దగ్గర ఏం చేశారంట యోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యహోవాను శోధించుటను బట్టియు ఇస్రాలు ఏం చేశారంట ఐగుప్తులన్నీ తెగులు చూసిన తర్వాత సముద్రాన్ని రెండుపాయలు చేసుకొని చీల్చుకొని మధ్యలో తర్వాత ఆయన ఆకాశం నుంచి ఆహారాన్ని కురిపించిన తర్వాత మన మారాను మధురంగా చేసిన తర్వాత ఏం డౌట్ వచ్చిందంటే వీళ్ళకి అసలు నిజంగా దేవుడు మన మధ్యలోనే ఉన్నాడా వాళ్ళకు వచ్చిన డౌట్ అది ఏం చేశారు వాళ్ళు దేవుణ్ణి శోధించరు ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి మన విశ్వాస జీవితంలో దేవుడు అవిశ్వాసాన్ని సహిస్తాడేమో కానీ శోధించడాన్ని అస్సలు సహించడు వాళ్ళు అద్భుతాలు చూసిన తర్వాత వాళ్ళకి డౌట్ వచ్చిందంట దేవుడు ఉన్నాడా లేడాన్ని ఈరోజు చాలా మందికి డౌట్ చాలా మందికి డౌట్ నిజంగా దేవుడు ఉన్నాడా దేవుని ఆత్మ ప్రత్యక్షతను పొందుకున్నాం ఆయన దర్శనాలు చూసాం ఎన్నో జరిగిన తర్వాత దేవుడు ఉన్నాడా లేడా డౌట్ వస్తుంది దేవుడు నన్ను నడిపిస్తున్నాడా లేదా డౌట్ వస్తుంది దేవుడు నాతో మాట్లాడతాడా లేదా డౌట్ వస్తుంది దేవుడు నాకు కనిపిస్తాడా లేదని డౌట్ వస్తుంది ప్రభు నాకు చూపించి ప్రభును నాతో ఉన్నావా లేదో ప్రభు అంటే దేవుణ్ణి శోధించినట్టు ఆయన అవిశ్వాసల్ని సహిస్తాడు ఎందుకు మనకు తెలుసు ఆయన శిష్యులంతా అవిశ్వాసలే పేతురు నీళ్ళ మీద నడవమంటే నడిచడు పడిపోయాడు తర్వాత దెయ్యాన్ని ఎలగొట్టమంటే వాళ్ళు వల్ల గాల అల్పవిశ్వాసాలరా అన్నాడు వారిని సహించాడు ఎసు ప్రభు తో చేయలేదు వాళ్ళని వెంట పెట్టుకుని నడిపించాడు ఎవరైతే శోధించడానికి వచ్చారో వాళ్ళని సర్ప సంతానమా అన్నాడు ఎవరైతే ఆయన శోధించడానికి వచ్చారో వాళ్ళని సున్నం కొట్టిన సమాధులు అన్నాడు శోధించడానికి అధిరీతిగా అవిశ్వాసానికి చాలా తేడా ఉంటుంది మనం ధైర్యం చాలకపోతే ధైర్యమే ప్రభు అడగొచ్చు ప్రభు నాకు కొంచెం కష్టంగా ఉంది ప్రభు నాకు బలపరుచు అడగొచ్చు కానీ నువ్వు అసలు ఉన్నావా ప్రభు నాతోటి అసలు నువ్వు దేవుడివైనా ప్రభు నాకు ఒక రుజువు చూపించు ప్రవ్వా నాతో మాట్లాడు ప్రభావా అంటే దేవుడికి చాలా కోపం వస్తుంది నేను ఈయనకి ఆత్మ ఇచ్చాను ఎన్ని గొప్ప కార్యాలని పక్షంగా జరిగించాను నువ్వు ఎన్నో నా పక్షంగా రుచి చూసి ఇప్పుడు దేవుడు ఉన్నాడో లేడని అడుగుతావా నువ్వు కనబడితేనే నాతో మాట్లాడతాను రుజువు పరుచుకుంటానని చెప్తావా అది దేవుడు సహించడు అన్నట్టు ఆయన అవసరం ఆయన కనిపిస్తాడు అబ్రాహం తన పంతాన్ని చేసుకుంటున్నాడు దేవుడు వచ్చాడు మోసే తన పంతాన్ని చేసుకుంటున్నాడు దేవుడు వచ్చాడు అపోస్తులు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు యేసు వచ్చాడు పౌలు తన పని మీద తనున్నాడు హింసించడానికి దూషించడానికి చంపడానికి పోతున్నాడు దేవుడు వచ్చాడు పనుంటే దేవుడే వస్తాడు పనుంటే దేవుడు మనతో మాట్లాడతాడు ఆయన్ని మనం శోధించకూడదు రవ్వ నాకు కనపడు నువ్వు కనపడితే నేను పోతాను ఇవన్నీ మనకు తగినవి కావు అల్ప విశ్వాసైనా మన దేవుడు సగిస్తాడేమో గాని ఆయన నువ్వు శోధిస్తే నువ్వు దేవుడువా కాదా నీరు శక్తి ఉందా లేదా అని మనం శోధిస్తే ఆ రోజు ఇస్త్రాల పని చేసిన పని అదే శోధించరు మనం శోధించే వరంగా ఉండకూడదు మన విశ్వాస జీవితంలో మనకు శక్తి చాలేదా మనకు ధైర్యం చాలలేదా లేదంటే మనం పోవడానికి భయపడుతున్నావా దేవుని అడిగితే దేవుడు సహాయం చేస్తాడు కానీ నువ్వు నిజంగా దేవుడు అంటే దేవుడికి ఎక్కడ కోపం వస్తుంది అన్న అద్భుతాలు చేసిన పరిస్థితి చూసి కూడా పరిశీలు ఏం చేశారని శోధించారు హిట్టెడ్ అయినా కాబట్టి శోధించారంట వీళ్ళు అట్ట మీరు శోధించొద్దు ఎందుకనంటే చెప్తున్నాడు చూడండి అచ్చట మీ పితరులు నన్ను పరీక్ష పరీక్షించి శోధించి నా కార్యములు చూచి నలభై ఏండ్ల కాలము ఆ తరము వారి వల్ల నేను విసికి వారి హృదయమును తప్పిపోవు ప్రజలు వారు నా మార్గములు తెలుసుకొన లేదని అనుకుంటేనే కావున నేను కోపించి వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశింపకూడదని ప్రమాణము చేసి తిని ఎప్పుడైతే వాళ్ళు శోధించడం మొదలు పెట్టారో అనుమానించడం మొదలు పెట్టారో ఏం చేశాడంట విశ్రాంతిలో వీరు ప్రవేశింపకూడదని ప్రమాణం చేసుకున్నాడంట దేవుడు వారి మీద కోపడ్డాడంట దేవుడు వారిని బట్టి విసిగిపోయాడంట దేవుడు కాబట్టి దేవుణ్ణి శోధించే వారంగా నీవు నేను ఉండకూడదు ఆయన నమ్మదగిన వాడు ఆయన సజీవుడు ఆయన మనతో పాటు ఉండేవాడు ఆయన నిజంగా మనం ప్రత్యక్షంగా చూడాలి అనుకుంటే ఆయన కనిపించేవాడు ఖచ్చితంగా కనిపిస్తాడు వాడుకుంటాడు వదిలిపెట్టాడు కాబట్టి నీవు నేను చేయాలి అనంటే ఆయనకు నమస్కారము చేసి సాగిల సంపూర్ణంగా మనల్ని మనం తృణీకరించుకోవాలి దేవుని సన్నిధిని మోకరించాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ఆయనే ఎక్కువ మనం తక్కువ ఆయన మాట అంగీకరించి మనం నడవాలి అదే దేవుడు కోరుకునే ఇంకంతమించి మన నుంచి ఏం ఆశించడానికి మన పక్షంగా ఎంతో ప్రేమ కలిగిన దేవుడు ఎంతో ఉన్నత ప్రణాళికలు కలిగిన దేవుడు ఈ లోకంలో ఎవరు చూపించినటువంటి గొప్ప ప్రేమ ఆయన దగ్గర మాత్రమే ఉంది ఎంతో ఎంతో ఎంతో ఎంతో ఎంతో విలువనిచ్చాడు ప్రభు మనకి ఆ విలువ ఈ లోకం అసలు ఇవ్వదు ఆయన ఇచ్చిన విలువలో పాయింట్ కూడా ఇవ్వదు కాబట్టి అంతగా మనకు విలువనిచిన ఆ ప్రభు కొరకు అంతగా మన కొరకు తను తాను తృణీకరించుకున్న ఆ ప్రభు కొరకు మనం జీవించాలి మనం ప్రయాసపడాలి మనం కష్టపడాలి ఆయన అనుమానించకుండా ఆయన శోధించకుండా ప్రాముఖ్యంగా ఆయన వైపు చూస్తూ ఆయనకి సంపూర్ణంగా లోబడి మనం ముందుకు పోవాలి అంతేగాని సగం సగం చేస్తూ సగం సగం పనులు చేస్తూ సగం సగం వింటూ చేస్తే అది ఎటుగాని జీవితం అది దేవుడికి అంగీకారమైన జీవితంగా ఉండదు ఆ ఇస్రాల్ ప్రజలు ఏ రీతిగా అయితే ఆయన ప్రణాళికను నెరవేర్చలేకపోయినారో నీవు నేను కూడా అలాగే తయారవుతాం వాళ్ళు ఒకటి ఒకటి వినలేదు వాళ్ళ జీవితాలు అవి సగం వింటారు బలిస్తే చాలు అనుకున్నారు కానీ ఆయన హృదయం ఏంటో గ్రహించలేకపోయారు బలైతే ఇచ్చారు కానీ హృదయాన్ని ఇవ్వలేకపోయారు ఈరోజు నువ్వు కూడా సగం సగం వింటే ఒకటి చేస్తావు ఇంకోటి చేయవు కాబట్టి అటువంటి జీవితాలు మనం ఉండకుండా మనల్ని ప్రేమించిన మన ప్రభు కొరకు మనల్కు ఎంతో విలువనిచ్చిన ఆ ప్రభు కొరకు మన పక్షంగా మన ఎన్నో ఉన్నతమైన ప్రణాళికలు కలిగిన ఆ ప్రభు కొరకు ఎన్ని చేసినా సరే క్షమించి తిరిగి అంగీకరించేటువంటి మనస్తత్వం కలిగిన ఆ ప్రభు కొరకు మనం జీవిద్దాము ఆయనకు నమస్కారం చేసి సాగిల ఆయన ఎదుట మోకరిద్దాము ఆయన మాట విని ఆయన చిత్తాన్ని జరిగిద్దాము లేనటువంటి కృపను మనందరికీ అనుగ్రహించిన గాక దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకుందాము పరిశుధ్రమైన తండ్రి ప్రేమ కనికరం కలిగింది దేవానికి వందనాలు స్తోత్రాలు ప్రభావ ఇంతవరకు తండ్రి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి నా తండ్రి నాయన సంపూర్ణంగా నా తండ్రి నీకు సాగిల నీకు ఎందు తగ్గించుకొని మోకరించి నా నీ మాట విని నీ చిత్తాన్ని జరిగించే మమ్మల్ని సిద్ధపరచమని నా తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించే దేవుడు నాయన మాకు ఎంతోనైనా పనికి మాలిన వాళ్ళము ఆయన కుక్కల కంటే పందుల కంటే హీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారము మాకు ఎంతో ఎంతో విలువనిచ్చిన గొప్ప దేవుడో ప్రభువ మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన గొప్ప దేవుడో ప్రభువ నేను నీ ప్రేమకు మేమే మీ ఉలేం కాబట్టి నేను మీ మాట విని మిమ్మల్ని సంతోషపరిచే వరంగా నీ చిత్తాన్ని జరిగించి మిమ్మల్ని మహింపరిచే వరంగా మమ్మల్ని సిద్ధపరచమని మీ కృప మీ కనికరము మీ నడిపింపు మాకు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె అందరికీ ప్రైజ్లాడు ప్రైజ్లా బ్రదర్ మనోజ్ బ్రదర్ మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్ మన ప్రభు ప్రభకిప్ప మనందరూ సదాకాలం విజ్ఞానం ప్రేరు ఎవరిలో వాళ్ళకు విజయం కిర సదాకాలం మనందరూ చూడు కాక ఆమె